మీరు ఒక పాట పాడన్ అన్నా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోనతుడకు తండ్రి మహిమస్త రీపకు దేవ కృపామయడానికి ఎంతో వన్నాలిసయ గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంత ప్రభా సురక్షితంగా కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నందుకే నీకు ఎంతో వర్ణాలి సీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న అయినా ఈ యొక్క మీ సన్నిధికి మేము వచ్చిన మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఓ ప్రభావ మీకు సంపూర్ణలో మమ్మల్ని నడిపించిన అయినా మీకు అంగీకారంలా మేము జీవించాలన్న మీకు నూతనమైన పరిశుభా ఆత్మాభిషేకం పర్లోకొప్ప జ్ఞానం మాకు అనుగ్రహించండి వాక్యం లేని సత్యం గ్రహించేలాగా మా ఆత్మీయ నేతలు ఇవ్వండి ప్రభు మీరేందరూ మాట్లాడండి పాఠధార మైంపొందని ప్రభు త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాన్ని కొట్టిపోయిన ప్రవ గ గొప్ప దేవానికి ఎంతో అన్నాలే సయ్యా మీరు అక్కడ తొరగి ఉంది ప్రవా మేము సిద్ధపడాలా నీకులు మేము సిద్ధపరచాలా నా దేవ నా ప్రవ నా ఏ సయ్యా నా తన్ను మీరు అక్కడ ప్రతి ప్రవర్శన ఏర్పడితేనే ప్రభావ అనేక ప్రాంతాలు అనేక చోట్ల వెళ్ళినైనా ఇక సత్యాన్ని మేము ప్రకటించాల నీకులను ప్రభావ మీరు ఎంతో నడిపించాలా ఓ ప్రవాళ్ళ పిలుపు వాళ్ళ ఏర్పాటు నిశ్చం చేసినలాగిన ప్రవ వాళ్ళు సత్యాన్ని గ్రహించి ప్రవ వాళ్ళు సంపూర్ణ చేసుకుని మీకు మేము వెంబడించి బిడ్డలుగా తయారు చేయండి అది తమ నడిపించి బలపరచమంత ఆదిష్టమైన గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ఇంకా రాన్న పెడతరగా నడిపించి పతి ఆటంకాలు కొట్టివేసిన ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నామానికి మేము తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్శ్ణాంతి ఆమెన్ ోరు గి తుఫానుగా తోరీ నీలి ప్రభు నను వెయవా జ్యోతిని నీలకూ లచాయరియా ప్రభు క్రీస్తును చు వరకు జీవతరకు చీ కటి లే జీవితాంతటి లేరుగా తూఫానుల చిరుగా లిపెను ప్రభువు నను వెలు దయద తూర్పు తెల్లగ వెల సది పరికింపు మేలు కొని సంసిద్ధుడ పాడ నీల చిచుచెలస నీల చిన్న సాగుమురయముగా రయముగా ఓరుగాలి తుఫాను లో చిరు దివేగా పూరి మిలిచెను ప్రభువు నను వెలుగా ఓరు గాలి తూఫాను లో స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడానికి వందలిసే అన్న తండ్రి మీ వాక్యం మీద దయనిస్తాను కావా మీరు మాతో మాట్లాడండి ప్రవా మమ్మల్ని బలపచ్చమని ప్రధిష్టం అయినా మీకు నూతనమైన పరిశుద్ధాత్మ అభిషేకం దించండి పర్షుదాత్మ దేవ మా హృదయంలో ప్రావు మీ ఆహ్వానిస్తున్న ఆత్మతోన నింపు ప్రవా నాతో మాట్లాడు ప్రభావా తలంపులు మాలచ్చిన సమస్తం కొట్టి వెండి అయినా మీకు తలంపులకు మేము మా ప్రవర్తన అంతట్లోనైనా మీకు అధికారానికి లోపడుతున్నాం ప్రవ నా దేవ హృదయంలో నూనె నాతో బలపచ్చండి ప్రవా ఈ వాక్యం మీద సర్వశక్తి మీద బలపచ్చమని ఏసు క్రీస్తు పరిషుద్ధ నామైన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ నిర్గమ కాండంలో మూడో అధ్యాయము మొదటి వచ్చి నుంచి మనం ధ్యానిస్తున్నాము మోషే మిథ్యాను యాజకుడైన ఇత్రు అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యం అవతల తోలుకొని దేవుని పర్వతమైన వచ్చాను మోసే ఇక్కడ మన మోసే గురించి మనం చూస్తున్నాము అయితే తన మామ మంద ఆయన మేపుతా ఉన్నప్పుడు ఆయన ఆ ఇతరుడు అంటే యాజకుడు ఆయన ఆయన మందని అరణ్యంలో ఆయన అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను అంటే అరణ్యంలో అరణ్యంలో ఆయన మందని మేపుతో అయితే దేవుని పర్వతమైన హోరేబు పర్వతానికి వచ్చినప్పుడు ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యహోవ దూత అతనికి ప్రత్యక్షం ఆయను అంటే మోషే చిన్నతనం నుంచి కూడా ఆయన దేవుడి ఏ రీతిగా ఆయన ఆసక్తి ఎంతో ఆసక్తి గలవాడు దేవుడు అంటే భయభక్తులు గలవాడు ఆకా ఐగుప్తి దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ సహోదరులు వాళ్ళు అన్యాయంగా వాళ్ళని కొడుతున్నప్పుడు అప్పుడు దేవుడు ఆయనకు ఎంతగానో ఆ సహోదరిని కొడుతుంటే ఆయనకి ఎంతగానో కోపం వచ్చి అతన్ని చంపి ఆ ఇసుక ఇసుకలు వేసేయటం తర్వాత అక్కడి నుంచి ఆయన పారిపోవటం అట్లా అన్న ఆయన భరించలేని వాడు అనమాట మోసే అయితే ఆ రీతి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెళ్ళి తన మందను మేపుకుంటూ ఉన్నాడు తర్వాత ఆయనకి ఆయన కాలము నలభై సంవత్సరాల టైంలో అయితే ఆయన మందను మేపుకుంటున్న టైంలో అప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం కావటం అవన్నీ మనం చూస్తూ ఉంటాం అంటే ఒక విధంగా మనం అర్థం చేసుకుంటే ఆయన అక్కడ మందం చెప్తున్నాడు ఎక్కడో కొండ అరణ్యంలో మందం ఎపుతున్నాడు అసలైన మంద ఎక్కడుందో అనేది అక్కడ మోసే దేవుడు చూపిస్తున్నాడు అంటే మోసే అని తన సేవ కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరిని ఆయన సేవ కొరకు ఉన్నాడు కదా పిలువబడ్డ వారు అనేకులు ఏర్పరచబడేవారు కొంతమంది అని కాబట్టి మిగతా వాళ్ళు ఏమైపోయారంటే చూడండి అది ఒక మిస్టిలాగనే ఉంటుంది కాబట్టి కొంతమంది ఆయన పిలుపుకు స్పందించి ఆయన వైపు తిరిగినట్టు విదేత జన్మించినట్టు మనం చూస్తాం బైబుల్ అంతట్లో అయితే ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఆయన ఆయన అప్పుడు మోసే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను దానిని చూసినప్పుడు అతడు ఆ తట్టు వచ్చి యహోవా చూచాను దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని అతని పిలిచాను చూడండి అంటే ఆ పొదలు దేవుడే కదా కాబట్టి ఆ పొదల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు అగ్ని మధ్యలో నుంచి ఆయన మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఆయన దర్శనం ఇచ్చి ఆయనను తన సేవకు పిలుచుకుంటూ ఉన్నాడు అక్కడ అయితే నీ పాదములు దగ్గరికి రావద్దు నీ పాదములు చెప్పులు విడుము నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశము అనిను కాబట్టి ఆయన చెప్పులు అన్నప్పుడు ఒక విధంగా రక్షణ కూడా సిద్ధ మనసు కాబట్టి చెప్పులు అంటే అవి ఒక విధంగా ఆయన ఆ లోకం ఆ ఆ టైమ్ ఎంతగానో అవిగుప్తుని చంపడం అవన్నీ ఉన్నాయి అంటే పాత విధానం కాబట్టి అవి తీసేయాల నువ్వు ఆ చెప్పులను తీసేయాల నుంచి కాబట్టి అవి తీసేసి నువ్వు పక్కకు వచ్చాయని చెప్పి పరిశుద్ధ భూమి అన్నప్పుడు ఆయన చెప్పులు ఇచ్చేస్తాడు అక్కడ నీ నిలిచిన స్థలం పరిశుద్ధ ప్రదేశం మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను అబ్రహము ఇసాకు అబ్రహము దేవుడు ఇసాకు దేవుడను యాకూబు దేవుడను అని చెప్పగా మోసే తన ముఖం కప్పుకొని దేవుని వైపు చూడవేసాను అంటే ఆయన దేవుడిని స్వరమిస్తున్నాడు అంటే మీ పితరుల దేవుడు నేను అని దేవుడు అక్కడ ఆయన ప్రత్యక్షం మనం చూస్తా అయితే మోసే ఆ ఆయన ఆయన చూడటానికి ప్రయత్నించిన గాని ఆయన ముఖం కప్పుకొని దేవుని వైపు చూడవలసిడు కాని ఆయన చూడలేకపోయినాడు మరి యహో ఎట్లని నేను ఐగిత్తులో నా ప్రజలను బాధనను ఇచ్చేముగా చూచి తిని పనులలో తమ్ముని వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది చూడండి దేవుడు ఆయ ఆయన యొక్క నెరవేర్చడానికి దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకుంటుండే ఈ లోకంలో ఆయన ఆయన నిండు మనిస్తే సేవించే ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ లోకమంతా ఆయన ఏర్పరచుకున్న కాబట్టి అందరినీ దేవుడు పిలిచిండు కానీ కొంతమంది అక్కడ స్పందించిండ్రు కానీ మోస దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన చెప్తుండక్కడ బానిసలుగా ఉన్నారు నా బిడ్డలు అక్కడ కాబట్టి నువ్వు మటుకు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అక్కడ చెప్తున్నాడు వాళ్ళు మొరుపెడుతున్నారు వాళ్ళు వాళ్ళ పనుల భారంతో వాడు ఎంతగానో వాళ్ళు కష్టపెడుతున్నారు కాబట్టి అది నేను చూసినా అని దేవుడు మోసతో మాట్లాడుతూ కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు చూడండి దుష్టుడు ఈ లోకంలో ఎంతో ఎన్నో భారాలు పెడుతుంది వాడు మనుషులు పాపం భారం ముఖ్యంగా ఆ భారంతో మనుషులు వాడు ఇతర హింసలు పెడుతూ వాళ్ళ ఆత్మల మటుకు ఘోషిస్తూ ఉంది భయంకరమైన బానిసత్వంలో వాళ్ళు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలాంటి అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు ఎట్టయినా రక్షించాలా అని ఆయన చూడండి మోసేకు ప్రత్యక్షం అక్కడ ఆయన దర్శనమియటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటామంటే చూడండి ఈ లోకంలో మనం చూస్తే కూడా ఎంతో మంది బానిసత్వంలో ఉన్నారు కదా వ్యట్టి చేత ఎంతో భయంకరంగా ఉన్నారు వాళ్ళు ఆ రీతిగా బానిసలు బానిసలుగా ఉన్నారు అయితే అలాంటి వాళ్ళని చూడండి కాబట్టి ఐగుప్తులు చేతుల నుండి వారిని విడిపించటకు ఆ దేశం వారిని విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీయులకు హితీలకు హామోర్యులకు పెరిజీలకు హివీలకును ఏబుసీన్లకు నివాస స్థానమై పాలు తేనెలను ప్రవచించే దేశముకు వారిని నడిపించటకు దిగి ఉన్నాను అని చెప్పిండు దేవుడు మాట్లాడుతున్నాడ ఆయనే దిగి వచ్చిండు దగ్గరికి దిగి ఆయన అంటే మోసని పంపించాలా కాబట్టి ఆయన నామం నిమిత్తం నామం నిమిత్తం ఎవరు వెళ్తారు ఈ సమాచారం ఎవరు చెప్పాలంటే యేశ భక్తుడు దర్శనం చూసినప్పుడు నేను వెళ్ళి చెప్తాను అంటున్నాను అక్కడ ఎవరు వెళ్తారు నా నామం నిమిత్తం ఆయన దర్శనం చూసిన తర్వాత దేవుడు చూపిస్తాను అప్పుడు ఆయన అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడిని అని చెప్పు ఆయన నేను చూసినా చెప్పి ఆయన ఎంతగానో అప్పుడు ఒక దూత వచ్చి ఆయన పెదవుల మీద నిప్పులు ఆయన తాకటం అవన్నీ ఆయన శుద్ధీకరింపబడటం తర్వాత నా నిమిత్తం ఎవరు పంపుతారు నీబోత ప్రభా అని యేషయ ప్రవతని నేర్పరచుకున్నట్టు కాబట్టి ఆయన దర్శనము చూసిన ప్రతి ఒక్కరు కూడా పాత నిబంధన కాలంలో కూడా ఎంతో ఆయన వాక్యానికి విధేయత చూపించిండ్రు కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో కూడా ఎంతో మంది దర్శనాలు చూసినారు కాబట్టి కొంతమంది దర్శనాలు చూపించిండ్రు దేవుడు మార్చి చూపించిండ్రు కొంతమందికి దర్శనం లేకున్నా కానీ తర్వాత రక్షణ వాళ్ళ చేసేది పాపం తెలుసుకొని కూడా ఆయన స్వీకరించి ఉన్న తర్వాత దర్శనం కలవటం వాళ్ళ వాళ్ళ పిలుపు వాళ్ళ ఏర్పాటు ఏంటని అన్ని చూపిస్తూ మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఆ రీతిగా దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం మనం ఏం మనం ఏం చేయాలా ఆయన పిలుచుకున్న అనేకులు పిలిచినాడు కానీ ఎవరు దానికి స్పందిస్తున్నారు ఎంత భయంకరమైన బానిసత్వంలో ఉంది ఈ లోకం అంతా పాపపోద్ది జీవితంలో మనుషులు కుంగిపోతున్నారు కుసించిపోతున్న ఆదరణ లేక సమాధానం లేక వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నది కాబట్టి ఆ కాలంలో ఐగి దేశం అనే బానిసత్వం నుంచి దేవుడు మోసం లేపిండు కాబట్టి ఒక విధానం దేవుడు అక్కడ చూపిస్తున్నాడు ఈ అది యుగ యుగాలు తర తరాలు వస్తూనే ఉన్నాయి ఎన్నో తరాలు వస్తున్నాయి ఆ తరంలో మోషన్ ఏర్పరచుకున్నాడు ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరిని దేవుడు ఏర్పరచుకుంటూ ఈ తరంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం కూడా అలాంటి పరిచర్య సేవలో మనం వెళ్తూ అనేకులు ప్రోత్సహించాలనేది ఇక మనం చూస్తా ఉన్నాం ఇక్కడ నుంచి అయితే వాళ్ళ మూలుగులతోనే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి దేవుడు చూసిండు కానీ మోస చూడలే మోస ఖాళీ ఆ అయుక్తులు కొట్టి వచ్చేసిండు అంతేగాని ఆయన చూసిన వచ్చాం బహుశా కానీ అంత భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారని ఆయన చూడలేకపోయాడు ఎక్కడో మంద కాసుకుని నాకు ఇంటికి వచ్చిన బాధ అని చెప్పి ఆయన గొర్రెలు మంద కాసుకుంటూ అదే జీవితం అనుకుని జీవిస్తూ ఉన్నాడు కానీ దేవుడు విడిచిపెట్టాడు కదా కాబట్టి ఆయన దర్శనమిచ్చి ఆయన దేవుడు చూపిస్తున్న ఆ నేను నేను మీ దేవుడును మీ పితరుల దేవుడని అని చెప్పి ఆయనే చెప్తున్నాడు అక్కడ మోసకి ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు ఆయన్ని చూడండి ఒక దశలో ఆయన సృష్టికర్త గొప్ప దేవుడు అయిన ఆయనే చెప్పాల్సి అన్నట్టు అంటే ఆయన ఎంతగా మనిషిని ప్రేమిస్తుండో ఎంతగా ఆయన దిగి కదా ఈ భూమి మీద దిగి వచ్చి మోసకి కాబట్టి ఆయన దిగి మన మధ్యలో మన హృదయంలో మన పక్కన ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు అవన్నీ చూపిస్తున్నాడు కానీ మనుషులేదాన్ని గ్రహించలేని శక్తులు ఉన్నారు అంత భయంకరమైన బాణీసత్వంలో ఉన్నారు వాళ్ళు కానీ అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసిండు కదా ఒకనొక దినము నాలుగు ఐదు సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు బానిసత్తులు ఉంటారు తర్వాత తిరిగి వచ్చి సేవిస్తారు ఈ పరిశుద్ధ పట్టణంలో పరిశుద్ధ స్థలానికి వచ్చి నన్ను వాగ్దానం చేసిండు అబ్రహామ్ తోటి కానీ వాళ్ళ కాలం ముగించిపోయింది కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయినారు ఏసేపు వాళ్ళంతా జీవితాలు అక్కడే ఉన్నాయి కానీ ఇప్పుడు వాళ్ళ నుంచి ఎవరు బయట తీసుకురావాలంటే దేవుడు మోసగా మూసేగా అనిపించింది అక్కడ ఎందుకంటే మోసేలు ఆ తపన ఉండే ఆ విధానం ఉండే అతను అక్కడ ఉన్న వచ్చినవాడు చూసినవాడు మోసే కానీ ఆయన ఇచ్చి ఆ రీతిగా భయపడిపోయి పారిపోయి అక్కడికి వచ్చి మందగాసుకుంటా ఉన్నాడు అంతే కదా ఆయన మందగాసుకుంటూ ఆయన పని చేసుకుంటూ కానీ దేవుడు దర్శనం ఇవ్వాలి ఆయనకి కాబట్టి నువ్వు కావాల్సింది ఈ మంద కాదు ఇంక మంద ఉంది ఆత్మీయ దశలో కాబట్టి నువ్వు ఆ మందని బయట తీసుకొని రావాలంటే సృష్టిలో మొట్టమొదట అంత గొప్ప ఆ సైన్యాన్ని దేవుని బిడల్ని బానిసత్వం నుంచి తీసుకురాటం అంటే మోసకి ఇచ్చింది ఆ కృప తర్వాత ఎంతో మంది భక్తులు ఉన్నారు ప్రభక్తులు ఉన్నారు కానీ మొట్టమొదట ఆ ఎనప కొలుముల నుంచి బయట తీసుకుంటే మోసకి ఇచ్చిన అవకాశం ఈరోజు మనకు కూడా ఇస్తున్న అవకాశం ఇచ్చిండి కూడా మనకు అందరికి అవకాశం ఎంత గొప్ప ధన్యత కదా అది కాబట్టి అలాంటి బానిసత్వంలో ఉన్న వాళ్ళని మనం బయట తీసుకుని రావాల ఆనాడు ఇస్రాయల్ ఆ బానిసత్తు ఉన్నప్పుడు ఆరు లక్షల మంది కదా కాలుబలం ఆరు లక్షల మంది అని పిల్లలు అంత కలుపుకుంటే చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం ఏం చెప్తుంది అక్కడ ఇవన్నీ మనకు తెలిసి విధానాలన్నీ అయితే దేవుడు చెప్తున్నాడు అక్కడ ఇస్రాయల్ నిజంగా నా చేరింది ఇస్రాయలు వారి పెట్టు హింస నేను సూచి కాగా రమ్ము నిన్ను ఫరో ఎద్దకు పంపేదాను నా ప్రజలైన ఇస్రాయిల్ నా ప్రజలను నువ్వు ఐగుప్తులో నుంచి తోడుకొని రావాలా చూడండి ఐగుప్తు అంటే బానిసత్వం కదా కాబట్టి ఈ లోకం కూడా ఒక బానిసత్వంలోనే ఉంది ఇది దుష్టిని ఆదేలో ఉంది కదా ఈ బానిసత్వంలో నుంచి మనం ఏం చేయాల పాలు తిన ప్రవేశం అంటే పరలోక రాజ్యానికి మనుషుల్ని తీసుకొని రావాలా అనడు మోస నడిపించిండు ఈ రోజు మనము ఆ బానిసత్వం నుంచి మనుషుల్ని ఆయన ఆయన ప్రదేశంలోకి ఆయన పరిశుభత్లోకి మనం నడిపించాలా అంటే తరతరాల నుంచి ప్రతి కాలంలో నుంచి ఒక్కొక్కరినొక దేవుడు ఆరి ఏర్పరచుకుంటున్న ఒక తరం పోయినాక ఒక తరం కాబట్టి చివరి తరం కాదు ఇది ఇది లాస్ట్ డేస్ కాబట్టి ఈ తరంలో దేవుడు మనల్ని నేర్పరచుకుని కాబట్టి మోసేలాగా మనం ఏం చేయాలా ఆ బానిసత్వం నుంచి ఆ బానిస సంఖ్య నుంచి మనం విడుదల చేయాలా అంటే అది ఎంత భయంకరమైన చరగదు అది కాబట్టి దేవుడు ఆ రీతిగా ట్రైన్ చేస్తుంటే ఆయన ఏమని చెప్తుండక్కడ చూడండి అందుకు మోసే నేను ఫరోయ ఫిలిటకు ఇస్రాయల్లోని ఐగుప్తులను తోడుకుని పోవటకు నేను ఎంతటి దేవునితో అనగా చూడండి నేను ఎంతటి చూడండి దేవుడు అంత గొప్ప దేవుడు ఆయన ఆయన దిగి వచ్చి మోసయాను దర్శించి ఆయన ప్రణాళిక చెప్తే ఈ మోసే ఏం అంటే ఆయన వాళ్ళందరినీ తీసుకురా నేను ఎంతటి వాడానంటే ఆయన ఆ రీతిగా ఆయన చెప్తున్నాడు ఆ రీతిగా నేను ఎంతటి వాడిన నేను నేను వాళ్ళని తీసుకురావాలంటే నేను అంటే నేను ఏ పాటి వాడు అంత అంత శక్తి ఉందా అంత బలం నాకు ఆయన అనుకుంటున్నాను ఆ రీతిగా చూడండి ఎంతటి దేవుని తనగా ఆయన నిక్షేమంగా నేను నీకు తోడే వింటాను చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలా బానిసత్వం నుంచి మనుషుని బయట తీసుకురావాలంటే అది మన వల్ల కాదు అది నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసిన ఇన్స్టెంట్ చూసింది ఆయన అక్కడ అంత భయంకరంగా ఉంది అక్కడ అలాంటి దేశం నుంచి అలాంటి అలాంటి కఠినమైన రాజు అలాంటి ప్రదేశం నుంచి వాళ్ళు తీసుకుంటే మామూలు ఇష్యం కాదు నేను ఎంతటి వాడను అని ఒకసారి మనం అనుకుంటూ ఉంటుంది కదా అబ్బో అక్కడ పోవాలంటే ఎట్లా ఏంది అని అది మన వల్ల అవుతుందా అని చెప్పి అది అయితే అనుకుంటూ ఉంటావు కానీ దేవుడు చెప్తున్న నిక్షేమంగా నేను తోడుకుంటా అన్నాడు ఆయన తోడుగా లేకపోతే మన ఈ లోకంలో ఏది కూడా చేయలేం మనం అందుకే ప్రభు నేను మీకు సహకారీ ఉంటానన్నాడు కాబట్టి వాక్యాన్ని సిద్ధపరుస్తున్న మార్పు శుభార్తలు మనం చూస్తాం ఆయన మనతో పాటు సహకారీగా ఉన్నాడు ప్రభువు లేకపోతే మనం ఏమైనా చేయగలమా ఆయన ఆత్మ మనలో ఉంది ఇది ఎప్పుడు మనం గ్రహించాలా కాబట్టి ఎప్పుడు ఈ విషయం నేను ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటా నేను ఒంటరిగా లేను నా తండ్రి నాతో పాటు ఉన్నాను నా నాతో పాటు ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిగా లేను ఈ క్షణం నేను ఒంటరిగా ఉండొచ్చు నా తండ్రి నాతో పాటు ఉన్నాడు అని యేసు ప్రభు సంబోధించిందా లేదా మన ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు తండ్రి నేను ఏకమే ఉన్నాడు కాబట్టి తండ్రి నేను ఒంటరిగా లేను అనేకులు శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినారు ఆయన బట్టబడిన టైంలో ఆయన ఒక్కడే ఉన్నాడు ఎవరన్నా ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఉన్నట్టు ఒక్కరు కూడా లేరు కానీ యేసు ప్రభు చెప్తారు తండ్రి నాతో పాటు నేను ఒంటరం కాదంటాడు అక్కడ చూడండి కాబట్టి ఒంటరితనం అనేది ప్రతి మన వెంటాడుతూనే ఉంటుంది అంటే అదొక భయం భయంతో గుడిన విధానం కానీ ప్రభు చెప్తుంది ఇక్కడ నేనే నీకు తోడు నిశ్చయం కంటే నీకు ఎలాంటి సందేహం లేదంట అంటే మనిషిని ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటే దేవుడు బతినాడుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ ఆయన ఏమో నేను రాను ప్రాభు అంటే ఆయన ఏంది నువ్వు పోవాలా అని చెప్పు అంటున్నాడు అంటే చూడండి ఆయన దేవుడు కదా మరి అలాంటి వాళ్ళని అలాంటి మానవుల్ని ఆయన ఎంతగా ఎందుకు బతిమినాడాలా చూడండి మరి అసలు మనిషి ఏ పాటి వాడు వాక్యంలో బైబిల్లో దా దావిదంటాడు మనిషిని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు అసలు వాడు ఏమన్నా నీ నీ ముందు నిలబడగలడా అలాంటి మనిషిని దేవుడు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడు ఆయన అంత గొప్ప దేవుడు అంతగా మనిషిని ప్రేమించను అన్నట్టు ఎందుకంటే ఆయన ప్రణాళిక దేని అంటే కదా ఆయన ఒక మార్గపుతో అందరూ వచ్చేస్తారు కానీ మనకు తెలుస్తూ దేవుడు ఆ విషయం మనం చూపించిండు కానీ అది నీ ద్వారా నా ద్వారా చెయ్యాలా దానికి మనం ఆయన సామర్థ్యం దేవుడు మనకి కదా ఆ రీతిగా కాబట్టి ఈ లోకం అంత బానిసత్వంలో ఉంది కదా ఎంత భయంకరమైన పాపం అంటే ఆ న్యూస్ పేపర్లో ఏదో పొద్దున ఏదో న్యూస్ వచ్చింది అప్పుడు అన్న చెప్తున్నాయి ఇట్లా భయంకరమైన పాపం మనుషులని చూడండి ఒక కుటుంబ కుటుంబంలోనే భయంకరంగా జీవిస్తున్నారు కదా అది ఆ దేశాలన్నింటికి పాక్కుంటూ అది చూడండి అది పాపం భయంకరమైంది అంటే అది మితి లేకుండా పోతుంది అన్నట్టు మనుషులు కూడా విచ్చలవిడిగా జీవిస్తా ఉన్నారు ఆ రీతిగా కాబట్టి అది ఒక బానిసత్వమే కదా కాబట్టి ఈ లోకమంతా బానిసత్యం ఇదంతా వాడి అందులో ఉంది దుష్టు నదిలో ఉంది వాడు ఈ లోకం దానికి లోబడి బానిస అయిపోయి ఆ దాంట్లో తొలదూగుతున్నారు కానీ అది బానిసత్వం పోయి అది నచ్చ నరకానికి తీసుకోద్దని మనుషులు గ్రహించలేకపోతున్నారు కాబట్టి ఆ సత్యాన్ని మనుషులకి చూపించి ఆ బానిసత్వం నుంచి బయట అక్కడ దేవుడు మాట్లాడుతున్న రీతిగా అయితే ఆయన ఏం చెప్తున్నా అంటే నిశ్చయంగా నేను తోడే వింట నేను నిన్ను పంపితున్నాను ఇది నీకు ఒక కాబట్టి ఇవన్నీ వాక్యాలు మనకు మనకి ఇక్కడ అయితే ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సూచనలు చూపిస్తేగా ఆయన ఆయన పోలే ఎంత ఎన్ని ఎన్ని సూచనలు చూపించినక్కడ అప్పుడు బయలుదేరండి ఆయన అంటే ఒక విధంగా అది కూడా ఒక బలహీనత కాబట్టి మనం కూడా ఒక ఒక ఒక ఒక సూచన కొంతమంది ఉంటారు బైబుల్లో కొంతమంది అట్లా ఆ రీతిగా ఎందుకంటే ఆ టైంకి ఆయన అప్పుడు కూడా ఆయన ఆ రీతిగా చూపిస్తుంది కదా ఎందుకంటే వాళ్ళు బలహీనత ఆ రీతిగా ఉంది కదా తోమ విషయం కూడా అంతే కదా నేను చూస్తే గారు ప్రభు నమ్ముతా ఉంటాడు నువ్వు చూసి నమ్ముతున్నావు తోమ చూడక నమ్మిన వారి ధనిలని చెప్పిండు అప్పుడు ఆయన గాయాల్లో వెళ్ళి చూస్తే నమ్ముతా చూడండి అంటే ఆయన ప్రేమ చూడండి ఈయన నువ్వు నమ్మితే ఎంత నమ్మకపోతే అంతా ఎందుకంటే మనం కూడా కదా కాబట్టి ఈ బలహీనలన్నీ ఉంటాయి కానీ ఆయన బలవంతుడు ఒక్క విషయం ఏంటంటే ఎప్పుడు ఆయన మన విడిచిపెట్టాడు నిన్ను విడవని ఎడబాయినన్నాడు కాబట్టి అది మన వల్ల కాదు ఆయన అధికారం ఇచ్చిండు ఆయన శక్తి ఆయన ద్వారా సాధ్యం అన్నట్టు ఆ రీతిగా దేవుడు మోసను ఆ రీతిగా బలపరిచి ఐగుప్తు బానిసత్వం నుంచి ఆయన తీసుకొచ్చిండు కదా తీసుకొచ్చినాకేం జరిగిందో అరణ్యంలో ఆయన శోధింపబడటం ఎంతో భయంకరంగా శోధించిండ్రు ఆయన్ని కాబట్టి ఆయన ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడు మోసే కాబట్టి ఆరు లక్షల మందిని మనుషుల్ని మెయింటైన్ చేసి తీసుకురావాలంటే మామూలు విషయం కాదు అది కాబట్టి మోసకి ఎంత ఓర్పు ఉంది అక్కడ కాబట్టి ఒక దశ తిరుగుబడతానని నీళ్ళు లేదన్నది అది లేదన్న ఇది లేదని అన్ని భరించి ఆయన ఒక దశకు వచ్చే వారికి ఆయనకి ఇసుక కూడా వస్తుంది ఇసుకొచ్చి నా వల్ల కాదు ప్రవ్వా వీళ్ళందరు నేను కన్నానా నన్ను తీసేసుకో అని చెప్పి ఒక దశ సరే నీ నీ నేను అర్థం చేసుకున్నా కాబట్టి వంద మందికి యాభై మందికి ఒక పది మంది పది మందిని న్యాయాధిపతిని ఏర్పరచుకో అని చెప్పి దేవుడు చెప్తాడు కాబట్టి దానికి ముందు ఆయన ఎంత ప్రయాస పడి దానించి బయట కాబట్టి ఈ లోకంలో కూడా బానిసత్వం నుంచి మనుషులు బయట చేస్తుంటే బహు ప్రయాసంతో కూడింది కదా దానికి ఎంతో ఓర్పు కావాలా నేర్పు కావాలా అన్ని ప్రవేహిస్తూ ఉంటాడు కదా అక్కడ నిశ్చయంగా నేను తోడుంటానన్నారు ఏ రీతికి వెళ్ళాలనేది ఆయన చూపిస్తాడు ఆయన ఆయన బయలుపరుస్తాడు తప్పక బయలుపరుస్తాడు కాబట్టి ఆ బానిసత్వం అనే జీవితంలోంచి మనుషులకు విడుదల కల్పించాయి మనం ఆ రీతిగా ప్రభు మనం వాడుకుంటాడు ఎందుకంటే ఈ లోకం ఆ రీతిగానే ఉంది కదా భయంకరమైన బానిసత్వంలో ఉంది కాబట్టి వాళ్ళందరిని ఎవరు విడిపించారంటే దేవుడు నీ ద్వారా నా ద్వారా అది విడిపిస్తాడు అయితే ఈ బానిసత్వంలో ఉన్న మనుషులు ఎంత భయంకరంగా జీవిస్తారు ఏ రీతిగా ఉంటారు మనం అర్థం చేసుకోవాలా అంతకంతకు వాళ్ళు ఇంకా బానిసత్వం పాపంలో పడిపోయి ఇంకా వాళ్ళు నచించిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎద్దరికి వెళ్ళి మనం ఆయన ప్రేమను మనం రుచి చూపించాలా అనే విషయం మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు లోకం ఎంతగానో ప్రేమించండు కాబట్టి ఆయన కుమారుని మన కొరకు త్యాగం చేసిండు కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకున్నప్పుడు మనం కూడా మన జీవితాలు ఈ ఆయన కొరకు మనం త్యాగం చేసుకోవాల కాబట్టి బలిపిట్ట మీద ఆ బలి పశువు దహించబడుతుందో అట్లనే ఆయన సేవ నిమిత్తమై ఆయన ఆయన ప్రణాళిక నిమిత్తమై మనం కూడా ప్రాణార్పం మనం కూడా అర్పించబడాల అది అసలైన బలి అర్పణ మన ప్రభు చేసింది అది చూపించింది మనకి పాపకు పాపానికి విముక్తి కలిగించండు మార్గం చూపించండు ఆ మార్గాన్ని బోధిస్తే అనేకులకు పాపం నుంచి విముక్తి ఆయనే మార్గం ఆ మార్గం చూపిస్తానికే దేవాతి దేవుడే ఈ లోకానికి దిగి అవన్నీ మనకు చూపిస్తున్నాడు కాబట్టి ఎన్నో విధానాలు కానీ సేవలో కూడా ఎన్నో ఆటంకాలు నడుస్తూ ఉంటాయి ఏరో ఒక చెడగొట్టాలని ఏదో మార్గం దృష్టి పన్నాగం పడుతు అయినా కానీ ఏది రూపకం అయినా సరే వాళ్ళకు మటుకు సువార్త పోవాలా అందుకే మన ప్రభు ఆ మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిదంటారు కదా శాస్త్రంలో పరిచయలు అట్లనే ఉన్నారు కదా శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికం కావాలన్నది కాబట్టి ఆయన నీతి ఏంది స్వ శాస్త్ర నీతి ఏంది స్వనీతి వాళ్ళది వాళ్ళంతా వాళ్ళది నడవాలి ఆ రీతిగానే మనుషుల్ని ఆ బానిసత్వం పెట్టిన చూడండి ఆ రీతికైనా వాళ్ళు బోధిస్తారా వీళ్ళు వినాలా అట్లనే గడిచిపోతున్న కాలం మన ప్రభు వస్తే తొలగించి ఆయన నీతి సా నీతి నియమాల్ని ఆయన రక్షణ కార్యాన్ని జరి ఆయన అది ఒక మర్మాన్ని సువార్థ రూపంగా బయట తీసుకొచ్చి అనేకలు ప్రకటిస్తే వరకు అన్నులు తెరవబడ్డాయి యాజికల మధ్యలో ఆయన ఆ యశ గ్రంథం చదవటం నేడు ఈ ఈ లేఖన మీ వినికిలో నెరవేరిందన్నాడు అంటే దేవుని అభిషేకం లేకపోతే ఆ రీతిగా చేయలేం మోసేకుండా ఆయన అభిషేకం కాబట్టి అభిషేకం దేవుని అభిషేకం లేకపోతే అలాంటి విధానాలు తట్టుకోవడం చాలా కష్టం ఓర్పు ఉండదు సహనం ఉండదు పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడే మనకు అవన్నీ సహనం ఓర్పు ఉంటుంది సేవా జీవితంలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కదా కాబట్టి ఆయన ఓర్పు సహనం దేవుడు ఆయన కూడా ఓర్చుకుంటున్నాడు సహిస్తున్నాడు ఒక దశలో మన మన స్వకీలే మన మన మనల్ని తృణీకరిస్తూ ఉంటారు కదా ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ప్రభు చెప్తుండో వాళ్ళు నన్నే తృణీకరించినారు నిన్ను తృణీకరించరా నువ్వెందుకు అంతగా బాధపడుతూ మన స్వకీలే మన మన మన మనల్ని త్వనికరిస్తే అది చాలా భయంకరంగా ఉంటుంది కానీ ప్రభు చెప్తున్నాడు ఆయన స్వకీలే ఆయన ఆయన మీద తిరుగుబడతానని చేసి ఆయన స్వకీలద్దకు వచ్చిన కానీ ఎవరు కూడా ఆయన్ని చేర్చుకోలే ఈరోజు నీ జీవితం నా జీవితం కూడా అంతే అయినా కానీ ఆయన విడిచిపెట్టినా చివరి వరకు ఆయన ప్రేమించండు ఆయన ప్రేమను గుర్తించిన వాళ్ళే ఆయన కనికరం పొందుకొని రక్షణలో ఉంటారు ఆయన ప్రేమనుకు తిరస్కారం చేసిన వాళ్ళు శాశ్వతంగా నరకానికే కదా కాబట్టి అంతవరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు అంత ఉంటుందో మనకు తెలుసా ప్రేమ ఉంటుంది కరెక్టే కానీ ఆ ప్రేమ అది ఎప్పుడు ఎప్పటివరకు ఉంటుందో మనకు తెలుసా తెలియదు కదా కాబట్టి ఆ రీతికి మనుషులు మనం ఆ రీతిగా చెప్తేనే కానీ వాళ్ళు ప్రభుత్వ రారు కాబట్టి గ్రామాల్లో ఊళ్ళల్లో పరిస్థితి మరి అన్యాయంగా ఉంటుంది కాబట్టి ప్రార్థన అంటే తెలియదు ఏం తెలియదు వాళ్ళకి చూడండి ఎందుకంటే ఆదివారం చెప్తే ఆ రీతికి పోతూ ఉన్నారు ఇది ఆత్మీయమైన విధానం అనేది మనుషులకు అర్థం కాకపోతే చెప్పకపోతే కష్టం కదా బాణిసత్వం అనేది ఏందో ఎంత భయంకరంగా ఉంటుందో ఇస్రోల్ ప్రజల నుంచి చూస్తాం మనం నలభై సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో నడిచిన అంత భయంకరంగా ఒక నాయకుడు ఒక ఆయనను తీసుకొచ్చి ఎంత ఓర్పు కలిగి అది బహు ఆశ్చర్యంగా ఉంటుంది కదా కాబట్టి పది మంది ఇరవై మందిని మనం మెయింటైన్ ఒక సైజులో మనం కంట్రోల్ చేయలేకపోతాం కానీ ప్రభు కూడా ఆయన సేవలో కూడా ఆ పది పైన మందిని చేసే పన్నెండు రకాలుగా ఉన్నారు వాళ్ళు మైండ్ చెట్టు ఆయన అంత అందరిని భరించింది ఆయన కాబట్టి అందరిని ఒక ఒక ఒక దిరాలో తీసుకొచ్చిండి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ మనకి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఒకటి ఏంటంటే ఆయన అందరిని పిలుచుకున్నాడు కదా గెలవబడ్డవారు అనేకులు అందరినీ పిలుచుకుండా ఆయన కానీ ఏర్పాట్లో కొంతమంది ఉన్నారు మరి మిగతా వాళ్ళు ఏమైపోయారంటే అది మిస్ట్రీగానే ఉంటుంది చూడండి ఆయన పన్నెండు మంది శిష్యులు డెబ్బై మంది శిష్యులు ఎంతోమంది అయినారు యహన్సు వార్తలు ఆయన పర్లోకి సంబంధించిన విషయాలు చెప్తా ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఇది అదొక విరితనంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి నా రక్తము నా నా శరీరం తినేవాడు అంత దినవును నేను వాడిని లేపుతాడు కాబట్టి ఆ శాస్త్ర పరిశీలకు ఆ విధానాలు అర్థం కాలే అవి ఆత్మీయమైన విధానాలని అర్థం కాలేదు అవి ఏదో అని చెప్పి కొట్టి పోతూ ఉన్నారు కానీ ఆత్మీయ స్థితి పాతవి గతించ సమస్తం క్రొత్తమైన అంటే కొత్త ఆత్మీయ జీవితం ఎట్లా ఉంటుంది బానిసత్వం నుంచి నువ్వు నువ్వు ఎట్లా జీవించాలా నికు దేవుడి ఎలాంటి స్వేచ్ఛనిచ్చి నువ్వు ఏ రీతిగా ఉండాలి అనేది ఎవరు చెప్తారు కష్టమే కదా ఆ రీతిగా కాబట్టి ప్రతి సంఘాలు అతనే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎట్లా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు పాపం కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఏందని తెలియదు కదా ఇవన్నీ తెలుసుకోపోతే వాళ్ళు ఎట్లా సంపూర్ణతలో ప్రభుకొరికి ఎదగలరు ఇంకా శారీరకంగానే జీవిస్తూ ఉంటారు కదా ఆత్మీయ స్థితి అనేది అర్థం కాకపోతుంది ఎందుకంటే ఇది ఆత్మీయమైన ప్రపంచం కదా మనిషి ఆత్మీయమైన జీవితంలో ఆరంభమైనప్పుడు బాప్యసం పొంది రక్షన రక్షణ పొంది బాప్సం తీసుకొని అక్కడే ఉండిపోతారు కానీ వాళ్ళు ఇంకొక లెవెల్కి దేవుడు తీసుకెళ్లాలంటే ఎవరు తీసుకొని చూడండి సంఘాల సేవకులు కూడా వాళ్ళ స్థితిలో చెప్పలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి అది కూడా ఒక బాగానే సత్యమే కదా అది అక్కడే ఉంటే అదే నమ్ముకుని అట్లనే ఉంటే ఎట్లా వాళ్ళకి నువ్వు సేవ చేయాలా ఏ రీతిగా ఉండాలా అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి దేవుడు అందుకు దేవుడు చూపిస్తూ ఉంటాడు అన్నీ ప్రకటన గణంలో కానీ అన్నీ చూపిస్తూ ఉంటాడు అవన్నీ మృగాలకు సంబంధించిన బోధలు ఆయన ఆ ఏడు నక్షత్రాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు కదా అవన్నీ దేవుడు ఎందుకు చూపించిన రీతి కంటే ఇవన్నీ సంఘాలు చెప్పాలా వ్యూహాన్ని చూపించిండంటే ఈరోజు నీకు నాకు కూడా చూపిస్తుంది కదా కాబట్టి ఈ ఆత్మీయమైన విధానాలు ప్రతి సంఘాలు మనం చెప్తున్నాం మనకి ఎక్కడ అవకాశం అక్కడ చెప్తూనే ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా దేవుడు ఆయన కృప ఇస్తున్నాడు అనేకులు ప్రభు వాక్యానికి స్పందిస్తున్నారు దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేస్తున్నాడు స్వస్థతలు చేస్తున్నాడు అన్నీ ఆయన మైమి కొరకే జరుగుతున్నాయి చూడండి అయితే ఒక్క విధానం ఏంటంటే చూడండి కోత విస్తారం ఉంది పని కొంచెం ఉన్నారు కాబట్టి అది ఆ యోహన్సు వార్త నాలుగోద్యంలో చూస్తే ఆ వాక్యంలో ఒక సమరస్థితితో మాట్లాడినప్పుడు కోత ఇప్పుడు తెల్లబారు ఉంది మీరేమో ఇంకా ఇయ్యాలంటే ఆల్రెడీ కోత అల్రెడీ రెడీగా ఉంది కోయటానికి సిద్ధంగా ఉంది కానీ కనులేతి ఎత్తి చూడమంటున్నాడు ఎక్కడ వచ్చినా కోత ఎక్కడ ఉంది విస్తారంగా ఉంది ఆల్రెడీ విత్తనం వేసి పెట్టి ఉంది రెడీగా ఉంది కానీ కొయ్యటానికి కూడా మనుషులకి స్పందన లేదన్నట్టు కదా కష్టపడి ఎవరు విత్తనం వేసిండో ఎవరో చేసిండో కానీ దాన్ని కొయ్యటానికి మిమ్మల్ని పంపినట్లు కానీ అట్లా కూడా మీరు ఆసక్తి చూపిస్తుంది కదా చూడకు ఆసక్తి కాబట్టి చూడండి దేని గురించి మీరు కష్టపడలేదు అది కోరిటకు మిమ్మల్ని పంపి ఒక దశలో మనకి ఏమి కష్టం లేకుండా ఏమి విధానం లేకుండా శివు దేవుడు నడిపిస్తారు కొన్ని ప్రాంతాలకు కానీ అక్కడ దేవుడు ఫలం ఇస్తాడు వాళ్ళతో మనకు కూడా కానీ కష్ట ఫస్ట్ నుంచి కష్టపడిన వాళ్ళ ఫలం అదే వస్తుంది మధ్యలో కలుసుకోవడానికి కూడా అదే ఫలం వస్తుంది ఆ ఫలం కూడా తీసుకోవడానికి కూడా మనుషులు స్పందిస్తారు అది బాగా బలహీనత అది కూడా ఎందుకంటే ఒక శివ సేవలో పాలు పంచుకోవటం అంటే ఎవరు స్పందించరు కదా కలిసి రారు ఎవరు పాటుకోవాలో రమ్ములు ఉంటా ఉంటారు సపోర్ట్ చేయరు చూడండి ఎందుకంటే ఏం సపోర్ట్ చేయాలా మాట సాయమే కదా అది కూడా ఉండనట్టు పరిచయం కూడా చేయరు పాలని పరిచయం చేయి అని చెప్పండి చేయరు అన్నట్టు ఎంత పాలిటిక్స్ ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది దాంట్లో కాబట్టి అవన్నీ దేవుడు మనకి ఎందుకు చూపిస్తుంది ఈ అవస్థ ఎట్లా ఉంది ఇప్పుడు నువ్వేం చేయాలా కాబట్టి వాళ్ళని బయట తీసుకొని రావాలా వాటిని మనము దేవుని వాక్యం ఆ సత్యమైన వాక్యంలోకి వాటిని మార్చాలంటే ప్రభు తప్ప ఎవరు కూడా చేయలేరు కాబట్టి ఆయన చేపిస్తాను మన ద్వారా కాబట్టి దేవుడు మనల్ని పిలిచిన ఆ పిలుపుకి మనం స్పందించి ఈ లోకమైన ఐగుప్తు బానిసత్వం నుంచి మనం మనం అనేకుల్ని ప్రభు చెంతకు మనం నడిపించాలా ఎందుకంటే ఆయన పిలుపుకు స్పందించాలా అందుకే మార్కుసు వార్తలు కూడా మన ప్రభువు ఆయన గలలీ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆయన వాళ్ళంతా చేపలు పడుతూ ఉంటారు వాళ్ళ లేస్తూ కాబట్టి ఆయన అంటాడు నన్ను వెంబడించమంటాడు నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తా అంటాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారు వెంటనే వలలు విడిచిపెట్టి వెంటనే వెంటనే వాక్యం మొత్తం చూస్తే పద్నాలుగు వచ్చిన నుంచి మార్పు సుఖార్త ఒకటే పద్ పద్నాలుగు వచ్చిన నుంచి ఇరవై ఇరవై వచ్చిన పై వరకు వెంటనే వెంటనే వెంటనే ఉంది అక్కడ వెంటనే వెంబడించిన వాళ్ళు చూడండి కాబట్టి ఆయన పిలుపుకు స్పందించిన వాళ్ళు ఆయన ఏం చేస్తారు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడిస్తారు ఇది ఏందో ఈయన ఏం చెప్తున్నా మనుషులు పట్టి జాలర్లు అంటే ఏంది వాళ్ళు తగిలింది అక్కడ ఆ గ్రూప్కే వచ్చింది అది ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉంటాయి చేపల పట్టే వాళ్ళంటే సముద్ర తీరానికి మా ఊరు సైడ్ పోతే ఆ సముద్ర తీరాన్ని అనేక మంది అది వస్తూ ఉంటాయి పడవలు సముద్రం పొద్దున్న అన్ని లయన్ వస్తూ ఉంటాయి ఒక గ్రూపులు గ్రూపులుగా ఉంటా ఆయన కూడా గల సముద్ర తీరాన్ని పోతూ ఉంటే ఆయన అందరిని పిలిచిండేమో కానీ ఇల్లువ స్పందించే నేను తట్టానికి అర్థం చేసుకుంటున్నా ఎందుకంటే ఆయన అందరిని పిలుస్తాడు కదా కానీ వీళ్ళనే ఏర్పరచుకోవాలంటే వీళ్ళు విధేత చూపించరు కాబట్టి కాబట్టి మనకు అర్థం చేసుకోవాలా విధేయత ఎవరైతే చూపిస్తారో వాళ్ళనే దేవుడు బహుగా విశేషంగా వాడుకుంటాడు విధేయత చూపించిన ఎందుకు వాడుకోవడం అర్థం లేదు కదా ఎందుకు విధేయత చూపిస్తలేడు కాబట్టి ఆయన వాళ్ళు ఆ రీతిగా విధేయత చూపించే కాబట్టి శిష్యులు చివరి వరకు కొన్ని బలహీనతలు ఉన్నారు వాళ్ళు కాబట్టి తర్వాత ఆయన విడిచిపెట్టిండంటే విడిచిపెట్టలే వాళ్ళు మళ్ళీ తిరిగి చేపలు పట్టుకుంటూ పోతున్నారు మళ్ళీ మళ్ళా దీర్ఘం చేసిందో ఆయన ఆయన సముద్ర ధర నిలబడ్డప్పుడు కూడా వాళ్ళకి ఆయన గుర్తించలే చూడండి ఇంకా ఆయన మన నుంచి చనిపోయింది ఇంక లేదు అయిపోయింది ఇంకా మనకి ఏదో కొన్ని రోజులు అని చెప్పి మళ్ళీ ఏం చేసేది వెనకకు పోయి ఎప్పటిలాగ నేను పట్టుకుంటా అంటే పేతులు అంటే వీళ్ళందరూ మేము కూడా వస్తే మీతో పాటు అంటారు చేపలు పట్టుకుంటా ఉంటారు ఎంత వల వేసినా ఎంత ప్రయాస పడ్డవారు రాత్రి అంతా పట్టి ఒక్క చేప కూడా పడదు ఎందుకు ఎందుకు ప్రయాస పడదంటే అసలైన పనిచిపెట్టి ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాస పడ్డా కూడా అది కాదు అన్నట్టు కదా చూడండి అంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన ఆ దానికి ఆ నిబంధన ఏం చేసిండ్రు మర్చిపోయినారు మర్చిపోయి ఏం చేశారు మళ్ళీ బిజినెస్ మీద పోయింది పోయింది చేపల పట్టిన బిజినెస్ మీద అయిపోయింది అంతా అయిపోయింది లింక్ ఎందుకులు అంతా చూడండి అలాంటి సేవకులు కూడా ఉంటారు కదా కాబట్టి దేవుడు అలాంటి వాళ్ళకు ప్రేమ చూపించి లేపుతారు ఆయన మళ్ళా సముద్ర తీరాన్ని పోయి ప్రత్యక్షమే చూస్తే ఎవ్వరు గుర్తుపట్టలేదు ఈ యొక్క యోహన్ భక్తుడు గుర్తుపట్టండి మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా గుర్తుపట్టలే అప్పుడు పేతురు అప్పుడు చూస్తే అప్పుడు అయ్యా క్షమించు ప్రావు అంటాడు అప్పుడు ఆయన తర్వాత వాళ్ళు భోజనం చేయడం అక్కడ తర్వాత అప్పుడు వాళ్ళు ప్రత్యక్షపరచడం అవన్నీ చూస్తే అప్పుడు పేతురు చెప్తాడు ఇప్పుడు పోయి కుడి వైపు వల పేతురు ఇప్పుడు పడితే చూ చేపలు అప్పుడు కూలి వడ తర్వాత అప్పుడు చేపలు పడితే అప్పుడు గ్రహించింది ఆయన చూడండి అప్పుడు కూడా దేవుడు కార్యం చేసినా లేదా అడుగు అడుగుల మనల్ని కూడా అట్లా అట్లా ట్రైన్ చేసుకుంటూ వస్తున్న మనల్ని కూడా ఒకప్పుడు అవిదేతలు ఉంటుంది కానీ ఒక దశ ఒక దశ ట్రైన్ చేసుకుంటూ వచ్చిండు ప్రభువు సంపూర్ణ స్థితికి నడిపిస్తున్న ఇంకా మనం సంపూర్ణంగా తయారు కావాలి ఇప్పుడు సంపూర్ణం మనం కాము ఆయన తిరిగి వచ్చినప్పుడే ఇప్పుడు అగుటకు సాగిపోతూనే ఉండాలా ఆయన వచ్చినప్పుడు అప్పుడు సంపూర్తి అన్నట్టు అప్పుడు దాకా ఈ నియమాలు అప్పుడు చేపలు వేస్తే అప్పుడు పెద్ద పెద్ద చేపలు పడతాయి అప్పుడు గ్రహించిన అప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అప్పుడు దాకా గుడితనంలో ఉన్నారంట ప్రభుని చోలేని స్థితి ఆయన ఉన్నా కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారన్నట్టు ఈరోజు ఈ రోజు కూడా అంతే కదా ఆయన ఎంతగా దేవుడు వాక్యం కానీ హెచ్చరిస్తున్నా ఒక దయసులో మనం కూడా గుడితనాన్ని గుర్తుపట్టుకుని నిర్లక్ష్యంగా జీవిస్తూ అన్నట్టు కాబట్టి ఆయన పిలుపు మన మన ఏర్పాటు అది నిశ్చయం చేసుకోవాలా మరీ జాగ్రత్త పడాలా చివరి కాలంలో ప్రయాస ఎందుకంటే ఈ లోకమే బానిసత్వం ఉంది ఆనాడు మోసం నేర్పరచుకుని దేవుడు ఈ రోజు నిన్ను నన్ను నేర్పరచుకున్నాడు ఈ చివరి కాలంకి చివరి కాలం కాబట్టి ఆ ఆ తరాల్లో కూడా వాళ్ళు నేర్పరచుకున్నాడు వాళ్ళ ద్వారా కార్యాలు చేసిండు ఈ చివరి టైస్లో మనల్ని నేర్పరచుకున్నాడు మన ద్వారా కూడా అనేకుల్ని బయట తీసుకొస్తాడు ఆయన ఎప్పుడైతే ఆ శోధన ముగించిండో ఆయన అడుగు పెడితే ప్రాంతంలో విశేషమైన కార్యాలను దయ్యాలు రోగులు ఎంతో మంది బయటకొచ్చిండ్రు వాళ్ళు స్వస్థతలు పొందిండ్రు వాళ్ళంతా అదే ఆయన రాకొని ఉండి నుండి ఆ ప్రాంతం పోకొని ఉంటే ఏమైతుంది ఇంకా వాళ్ళ చీకటం చనిపెట్టు వాళ్ళు అన్నట్టు ఆయన అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు పోయి సంచారం చేసిన వాక్యం చూస్తే వీళ్ళు చెదరిపోయిన గొర్రెలాగా ఉన్నారు కాపాలిన కనికరపడి వాళ్ళందరినీ ప్రేమించి ఆయన క్షమించి వాళ్ళందరినీ స్వస్థపరిచిండు చూడండి ఆయన శోధన మీద విజయం పొందింది కదా చూడండి ప్రతిదీ మన విజయం పొంది ముందుకెళ్తేనే అలాంటి అద్భుతాలు దేవుడు చేయగలం మన జీవితంలో మన ప్రభుత్వం మనం నేర్చుకుంటాం ఆ రీతిగా చూడండి అప్పుడు ఆయన ఆయన మీద ఆత్మ అభిషేకం ఉన్నప్పుడు ఆ గలీల ప్రాంతాల అద్భుతాలు జరగటం ఆ యొక్క చదవటం ఇవన్నీ నెరవేర్ మన ప్రభులు ఈరోజు మన మీద కూడా ఆత్మ ఉంది కాబట్టి కాబట్టి మనము కూడా బానిసత్వాల నుంచి చేయాలి చూడండి ఎంతో ఉన్నారు కదా ఐదు ఐదు రకాల ఐదు ఐదు రకాల మంది తెగలున్నారు అక్కడ చూడండి బీదలు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు చెరలో ఉన్న ఉన్నారు నలిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంకా బానిసత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కొత్త జీవితం నడిపించడానికి నూతనంగా నడిపిస్తానికి కూడా సమాధానం వాటన్నిటినీ మన ద్వారా దేవుడు అన్నాడు కాబట్టి ఎందుకు ఆ రీతిగా ప్రభు ఆయన జీవితంలో నెరవేరిన ప్రతి కార్యము మన ప్రభు ఒక మాదిరి మనకు చూపించింది పేతురంటాడు ప్రవ్వ నైనా మీరు మాకు అజ్ఞానం అనుగురించి నడిపించమని ప్రార్థిష్టం ఓ ప్రవ్వాళ్ళు ప్రవ్వా వివేకం కానీ పావుల వల్ల నిష్కలంకులుగా జీవించాలి ప్రతి దశలోనైనా మీకు అంగీకారంగా భయంతో వణుకుతోని జీవించాలని సహాయపడండి మీకు కృప మాకు అనుగ్రహించిన మీ కృప విమైన కృప అనుగురించి మీ నూతనమైన అభిషేకంతో నింపి నీ నామాన్ని మైమి తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మహోన్నతడుగుదేవా మీకే కృతజ్ఞతలు లేసయ్యా ఈ ఉదయం నుంచి ఇంత కాచకా కాచు కాబరు ఈ మధ్యాహ్న కాలంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారనైనా అవును ప్రభా అటువంటి గొప్ప భాగ్యాన్ని తను మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో బంధనాలను అయినా మీ స్వరణ బిన్నలాగన మిమ్మల్ని మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకు బంధనాలు ప్రభావ మిమ్మల్ని ప్రార్థించేలాగా మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో స్తోత్రాలను అయినా మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం అని అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తున్నారు ఆర్థిక స్థితి పెత్తనమైతుంది అనేసి మీరు ఎన్నో సమాచారం మాకు చూపిస్తున్నారు ఇప్పుడు త్వరలో మేము దాని దగ్గరికి వచ్చేసినాం ప్రభా బహు సమీపం ఉంది ఎక్కడ చేసినా యుద్ధ సమాచారాల గురించి వింటున్నాము అవును ప్రభావ మీదకి జనం లేడం చూస్తున్నామునైనా అవును ప్రభావ కొత్త కొత్త రోగాలు రాబోతున్నాయని మీరు మాకు హిన్నగా హెచ్చరించినారు ప్రభావ మేము తన మళ్ళీ పరిశీలించి స్వీకరించి అనే హెచ్చరించరా మరి హెచ్చరిక సేవ జీవితం కాబట్టినైనా ప్రేమతో హెచ్చరించేలాగ నష్టపడండి ప్రభావ బహుభయంకరమైన రోగాలు రాబోతున్నాయి ఇప్పుడు అనేక మంది మరణిస్తారని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారనైనా కాబట్టినైనా మీరు మీలో మేము దాచబడాలైనా కనికరించమని ప్రార్థిస్తున్నాం గొప్ప గల దేవస్తోత్రం అయినా ఇస్రాయిలీలో గొప్ప తండ్రి మీకే వనరాలనైనా ఇప్పుడు మా ప్రార్థనల అంశం అన్నింటి మీ సన్నిచ్చే నమ్ముతున్నాంనైనా మరి అనేక మంది ప్రార్థనలు కొడుతుండగా వారి గురించి ప్రార్థిస్తున్నాం కుటుంబాల శాంతి సమాధానం ఆదరణ దయచేమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడ సమీపం సిద్ధపడాలా అన్నిటి నుంచి సిద్ధపరచాలా అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తల్లి ఏసో క్రీస్తునామం బటి రాజా వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని మాద్రంలో నీరు కట్టి పలింపదించండి ప్రభా యసేమీ నామం ఎత్తుకొని ప్రభావి సేవ చేసిన ప్రతి ఒక్కరికి మీ యొక్క దేవెన్లు మెన్న ఆశీర్వాదాలు మీరు కుమ్మరించండి ప్రభావీ నామం మహిమార్దమైన అనేకులు ప్రభాక్ష మార్గంలోకి రావాలా ప్రభా విజృంభించి సేవ చేయాల ప్రభా మేము నిర్లక్ష్యమైన జీవితంతో ఉండకుండా చురుగ్గా చురుకైన ఆత్మ యొక్క పరుశుద్ధ ఆత్మశక్తి బలం మేము ముందుకు నడిపిన దేవా మీరు లేని మేమేం చేయలేము ప్రభావం మీరు మాకు శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావం అనేకులకు వెళ్ళి ప్రభాస్ వార్తను ప్రకటించాలా మీ నామం మయమరచాలా మీరే తోడుగా ఉండి మీరు మైం పొందండి దేవ మీరే ప్రభా సేవ నడిపించమని యుగ యుగములకు మీ నామంకే మహిమ కలుగును గాక ఈ క్రీస్తు నామ ప్రదర్శనం తండ్రి ఆమె మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనందరికి సదాకాలం తోడైండునుక ఆమెన్